స్తోత్రం స్తోత్రం స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ దయగలిగిన తండ్రి ప్రేమ గల ఏసయ అని బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన ప్రభా మమ్మల్ని ఎంతగానో కాచీకర్ నుంచి కాపాడిన దేవా నీకే వందనాలు ప్రభా నీ సజీవమైన రెక్కలకి వెళ్ళిన భద్రపచిన దేవా నీకు వందనాలు ప్రభా రాజాతి రాజా దేవాతి దేవ స్థుతి ఘనత మహిమంత నీకే నీకే నీ నామంకే ప్రభావం కలిగిన గాక నీకే వందనాలు రాజా ఇదిగో ప్రభా నీకే స్థుతి స్తోత్రం నాయన ప్రార్థన స్టార్టింగ్ చేసుకున్నాం ప్రభా అయా ఆరాధన అంతట్లో మీ తోడై ఉండండి ప్రభా పరిషితుడానికి వందనాలు తండ్రి మీటింగ్ల ప్రభా అయా మిద్ది హండినైనా ఇప్పతండి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రవ్వ పాటల ద్వారా మీరు మహిమ పొందండి పరిస్థితుడాన్ని యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి తండ్రి ప్రతి ఒక్కరు కూడా నాయన నీ వాక్యం మేము వినాలా ప్రతి ఒక్కరిలో తండ్రి వాక్యం చేప బిడ్డలో మాట్లాడమని ప్రార్థిస్తున్న తండ్రి నీ యొక్క నడిపింపు దయచేయండి రావాల్సిన బిడలందరూ నడిపించండి ప్రభా నీకే స్తోత్రాలు ప్రవ మేము ప్రతిదినం నీ వాక్యం వినాలా ప్రవా సరి చేసుకోవాలా ప్రవ మీరు అక్కడికి మేము అందరం సిద్ధపడాలా ప్రభా రావాల్సిన బిడల్ని కూడా మీరు నడిపించండి మీరే ఆదిత్యం వహించి మీరే నడిపించమని ఎస్ఐ పరిషుద్ధ నామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ సిస్టర్ దిలీప్ బ్రదర్ పాట పాడండి మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా అనుకూల సమయం ఇది నని ఎరిగి మారు మనస్సును పొందవా మారు మనస్సును మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా ఎన్నాల్లు నీవు జీవించినాగాని మున్నది లోకంలో ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో తీర్పు దినమునందు ఆయన ముందు నీవు తీర్పు దినమునందు ఆయన దిన నిలిచే ధైర్యము నీకుంద నిలిచే ధైర్యము నీకుంద మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా బ్రతుకు మార్చుకోవం ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. లోకంలో ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని ఏమున్నది లోకంలో ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పై తీర్పు దినమునందు आये न मुन्दु नीबू తీర్పు దినమునందు ఆయన ముందు నీవు నిలిచే ధైర్యము నీకుంద నిలిచే ధైర్యము నీకుందార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా దిగంబరిగా వచ్చావు నీవు దిగంబరిగానే పోతావు మన్నైనా నీవు పోతావు ఏదో ఒక దినమందున దిగంబరి గానే వచ్చావు నీవు గా పోతావు మన్నైనా నీవు పోతావు ఏదో ఒక దినమందునా నీ ఆస్తి అంతస్తు నీ అందా చందాలు నీ ఆస్తి అంతస్తు నీ అందా చందాలు నీ వెంట రా విన్నడు వెంటరా వెన్నడు నీ వెంటరా వెన్నడు మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా ఆత్మను కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా దేవుడిచ్చిన ఆత్మ దేవుని వద్దక చేరును దేవుడిచ్చిన ఆత్మ దేవుని వద్దక చేరును నీ కంటూ ఏ ముందులే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 దేహాన్ని చంపే మనుషులకే పయపడకయ్యా ఆత్మతో పాటు దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా దేవుడిచ్చిన ఆత్మ దేవుని వద్దకు చేరును నీకంటూ ఏ ముందులే దేవుడిచ్చిన ఆత్మ దేవుని వద్దకు చేరును నీకంటూ ఏ నీకంటూ ఏ మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా బ్రతుకు మార్చుకోవా అనుకూల సమయం ఇది ఏ ఎరిగి మారు మనస్సును పొందవా అనుకూల సమయం ఇది ఎరిగి మారు మనస్సును పొందవా మారు మనస్సును పొందవ మార్పు చెందవ నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవాల్లలియా థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ లాడ్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ ద లాడ్ ఈ రోజు మనకు చంద్రశేఖర్ బ్రదర్ వాక్యం అందిస్తారు ప్రైజ్ దార్డ్ బ్రదర్ చంద్రశేఖర్ ప్రార్థిస్తాం పరశుధర వేవ మహోన తరగు తండ్రి మీ కృతిగత స్థుతులు స్థతలాలు అర్పించుకుంటున్నాం నాయన ఇంతవరకు మీరు మాకు సహాయకులు నడిపించినారు ఈ సాయంత్రం సమయం నాయన మీతో మళ్ళీ సహవాసం గడపని మీ సన్నిధిలో సమయం గడపాలని ఆశపడుతుండగా మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి పరిశుధ ఆత్మ దేవ మాకు సహాయకులు నడిపించండి మాతో మాట్లాడండి బలపరచండి నిర్లక్ష్యమైన జీవితం నుంచి బయటకు తీసుకుంటాం అని ప్రార్థిస్తున్నాం ప్రవ్వ ఎందుకంటే నువ్వా జలప్రదాల కాలం సంబంధించిన విషయాలు మీరు మొదలు మాట్లాడుతున్నారు కొంతకాలం నుంచి నైనా ఓ ప్రవ్వ ఆ రాకడ దినం ఉండినడని అయినా ఆ దినం ప్రభావ మనుషులు యథావిధిగా జీవిస్తూ తండ్రి ఉంటున్నా ఒక ప్రవ్వ ఎవరి సమయంలో జలప్రదం అందరినీ ఎత్తుకొని పోయానని వాక్యం సెలవుస్తుంది తండ్రి కొట్టుకొని పోయానని కానీ విడవబడ్డవారు ఒక చాలా చిన్న గుంపు అని మీరు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి తమ తరంలో నిందా రహితులుగా ఉండి ప్రవ్వ సువార్తని ప్రకటించిన నోవా కుటుంబము తప్ప ఎవరు కూడా తండ్రి కాపాడబడలేదనైనా అంత చిన్న గుంపు రక్షింపబడుతుందంటే బహు కష్టకరమైన విషయం అయినా అలాగనే ఉంటుంది మనుషు మన రాకలినమండాలని అయినా కాబట్టి తండ్రి వీటిని బహు జాగ్రత్తగా పరిశీలించి మేము జీవించాలన్నైనా యథావిధిగా జీవించడానికి వీల్లేదు ప్రవ్వ మేము ఎక్కడున్నాయి కానీ మీ సహవాసంలో ఉండాలా మీతో సంభాషిస్తూ ఉండాలనైనా అటువంటి జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఓ ప్రభావ ఈ లోకాన్ని నమ్ముకోవడం కంటే మిమ్మల్ని నమ్ముకోవడం ఉత్తమమైన వాక్యం సెలవిస్తుంది కాబట్టినైనా మీద ఆధారపడలాగిన ఓ ప్రభావ ప్రతి క్షణం సంభాషిస్తూ మీ యొక్క స్మరణ వీనేసి దీనిని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సాయంత్రం సమయంలో మా తను మాట్లాడండి మా చేయండి మరోసారి ప్రభావ సంపూర్ణంగా మీకు సమర్పించుకొని జీవించి నా జీరు చేయబడ్డ నడిపించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె కొంతకాలం నుండి మనము నాజీరు చేయబడ్డ జీవితం అన్న విషయాలను ధ్యానిస్తా ఉన్నాము చాలా గ్యాప్ వచ్చింది నాజీరు చేయబడ్డ జీవితానికి సంబంధించిన విషయాలు మరోసారి మనం తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాం ముఖ్యంగా నాజీరు చేయబడ్డ జీవితం గురించి ఎంతమంది జ్ఞాపకం నాకు తెలియదు కానీ బహుదీర్ఘంగా కనీసం ఒక నాలుగు గంటల రికార్డింగ్స్ మనం చేసినాం గతంలో సజీవయాగం లేక అర్థం నా జీవ నాజీరి చేయబడ్డ జీవితం అంటే సజీవ యాగం మన జీవితాలు సజీవ యాగం సజీవం అంటే బ్రతికి ఉండగానే ఆయనకి బలిగా అర్పించబడడం అన్నట్టు జీవితం బలి పశువు జీవితం ఉంటుంది అది నాజీరు చేయబడ్డ జీవితం లేక బలిపీఠ మీద బలిగా అర్పించబడ్డ పశువు జీవితం అన్నట్టు కాబట్టి అందులో ఇంకా ప్రాణం లేదన్నట్టు సంపూర్ణంగా ఈ దృష్టిలో చచ్చినది అన్నట్టు అది దృష్టిలో బ్రతికినట్టు ఆయన దగ్గర భద్రపరచబడినట్లు తన జీవితం కాబట్టి సజీవయాగంగా మీ జీవితాలని మీ శరీరాలన్నీ సమర్పించుకోమని పౌలు జ్ఞాపకం చేసింది మనకి ఇది బహు ప్రాముఖ్యమైన జీవితం క్రైస్తవ జీవితం ఎందుకంటే సంసోను గురించి మనం ఎన్నిసార్లు ధ్యానించినాం సంసోను నాజీరు చేయబడి కూడా పరిశుద్ధంగా జీవించలేకపోయిండు అదే రీతిగా సావులు జీవితం కూడా మనం చూస్తాం సవుల గురించి ధ్యానించినప్పుడల్లా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అన్ని యోగ్యతలుండి దేవుడు అతన్ని ఎన్నుకున్న రాజుగా కానీ తను చేసిన తృణీకరణ ఏంది నాజీరు చేపడ్డ జీవితం నుంచి బయటకు వచ్చిండు ఆయన ఆయన సజీవయాగంగా తన జీవితాన్ని సమర్పించుకోలేకపోయింది చివరి వరకు అయితే ఇక్కడ ఈరోజు మనం చూడాల్సింది ఏంటంటే నాజీరు చేపడ్డ జీవితంలో ముఖ్యమైన దశల గురించి గతంలో మనం ధ్యానించినము మొదటిదిగా అవి ధ్యానించక నాజీరు చేపడ్డ జీవితం గురించి తిరిగి మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నాము నాజీరు చేపడ్డ జీవితము అంటే మొదటిదిగా దేవుని సేవ మరియు ఆరాధనకు మిమ్మల్ని మీరు అంకితం చేసుకున్నట్టారు తర్వాత రెండవదిగా పవిత్రంగా పరిశుద్ధంగా ఆయన కొరకు జీవించడం మన జీవితంలో ఉత్తమమైన దాన్ని ప్రయోజనం కోసము ఉత్తమమైన ప్రయోజనం లేక ఆయన అనాధికాలపు సంకల్పం కోసము మన జీవితాలని అంకితం చేసుకోవడం చాలా మంది నుంచి సంకల్పం ఏంటంటే మనుషులు రక్షణ పొందడం అనుకుంటారు అది ఆరంభమే ఆయన సంకల్పం కేవలం రక్షణ పొందడమే కాదు ఆయనతో పాటు మనము ఈ సదాకాలము పరిపాలించాలి ఈ లోకాన్ని కాబట్టి అది ఆయన సంకల్పం తర్వాత ఈ సృష్టి కేవలము భూమి ఆకాశమే అనుకుంటున్నారు కానీ భూమి మీదనే నూట దేశాలు ఉన్నాయి అవి ఎన్ని ఖండాలలో ఉన్నాయి మనకు తెలుసు ఎన్ని ఖండాలు ఐదు ఖండాలు కదా ఆసియా ఆస్ట్రేలియా ఆఫ్రికా అమెరికా యూరప్ అంటార్క్టికా ఇన్ని ఖండాలు ఉన్నాయి ఒక్కొక్క కండాలలో ఎన్నో వందల దేశాలు ఉంటాయి అదే రీతిగా ఆయన సృష్టిలో పరలోకంలో ఎన్నో ప్రాంతాలు ఉంటాయి ఎన్నో ఆత్మీయమైన ప్రపంచాలు ఉంటాయి ఎబుల్ రాష్ట్ర పత్రిక పదకొండో అధ్యాయంలో పౌలది జ్ఞాపకం చేస్తాడు కండలకు కనిపించేవి అదృశ్యమైనవి అదృశ్యమైనవి ఎన్నో ఉన్నాయి దృశ్యమైనవి మనం చూడలేకపోయినా మన జీవితాంతం ప్రపంచాలు జరిగినా నూట దేశాలు తిరుగుతాడా తిరిగితే అవన్నీ చూడగలుగుతాడా చూసినా సరిపోతుందా లైఫ్ టైం కారు అదే రీతిగా ఆత్మీయ అదృశ్యమైన ప్రపంచాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ ఎప్పుడు చూడలేరు అన్నట్టు మనుషులు ఎందుకంటే చర్చలో ఆ లేదు ఈరోజు ఇవి డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్ అంటాం ఇంగ్లీష్లో అంటే బహు లోతైన దైవికమైన విషయాలు డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్ ఎట్లా నీకు బయలుపరచబడుతుంది బహు లోతైన విషయాలు ఎట్లా బయలుపరచబడతాయి అంటే పర్షధాత్ముడు తప్ప ఎవరు మనం ఎప్పుడు వేరు పరిచాం కదా తండ్రి కుమారుడు పరుశుదాత్ముడు ముగ్గురు ఒకటే దేవుడైన తండ్రి దేవుడైన కుమారుడు దేవుడైన ఆత్మ అంటాం త్రిత్వపు బోధలో సంబంధించిన విషయాలలో అదే రీతిగా తండ్రి తండ్రి మొదటి నుంచి ఏ ఆత్మనే కదా దేవుడు ఏ రీతి ఉన్నాడు ఆత్మరూపంగా ఉండడం వాక్యం జలమిల మీద ఆత్మ అల్లాడచుండను బ్రూడింగ్ అని ఉంది ఇంగ్లీష్ అంటే బ్రూడింగ్ అంటే మీకు ఇంతమంది తెలుసే కానీ ఇంగ్లీష్లో తెలుగులో అల్లాడడం అంటే తెలుసా ఆత్మ అల్లాడుతూ ఉండడం అంటే జస్ట్ ఇట్లా కొట్టుకుంటుందేమో వేవ్ అంటారు కానీ బ్రూడింగ్ అనే పదం ఇంగ్లీష్లో చెప్పబడింది కాబట్టి అప్పుడే నాకు అర్థమవుతుంది కేవలం ఆత్మ అల్లాడుతుండేను అంటే ఎవరికి అర్థం కాదు కొట్టుకుంటుందే గాలి నీళ్ళ మీద పేరుతుంది అనుకుంటారు అంటే కానీ ఇంగ్లీష్ లో చూసినప్పుడు బ్రూడింగ్ అని అది హెబ్రి వాష్ నుంచి వచ్చింది బ్రూడింగ్ అంటే ఏదో తెలుసా బ్రూడింగ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే గుడ్లు పెట్టడం అన్నట్టు చెప్పండి డీప్ థింగ్స్ ఎవడు అర్థం చేసుకుంటాడు రానివాడు ఎక్స్వైజెడ్ లేక చివరి అక్షరాలు నేర్చుకునే వాడి మీద ఎట్లా చులకనగా చూస్తారు ఏబీ సెడ్స్ నేర్చుకునేవాడు ఎక్స్వైజెడ్ నేర్చుకునే వాడి మీద కామెంట్స్ చేస్తాది ఈ లోకపు విధానం అన్నట్టు కాబట్టి పర్శుతాత్ముడు మొదటి నుంచి బ్రూడింగ్ చేస్తున్నాడు అంటే కంటా ఉన్నాడు ఆయన ప్రసవిస్తా ఉన్నాడు ఎప్పుడు అర్థం చేసుకున్నాడు దాన్ని బ్రూడింగ్ అంటే అర్థం అంటే ఏం ప్రూడింగ్ చేసినాడు మనకు తెలుసు భూమిలో భూమి కూర మొక్కలను మొలిపించిన కాకంటే అందులో విత్తనాలు ఎప్పుడు పెట్టిండ్రు ఎవరు పెట్టిండ్రు సముద్రంలో రకరకాల జీవరాశులు బయటికి వచ్చిన కాక వాటి విత్తనం ఎవరు పెట్టిండ్రు తర్వాత మూడో అధ్యాయంకి వచ్చినప్పుడు ఆదికండులో మనం చూస్తాము ఆ కొన్ని చేపలు ఆకాశ పక్షులై బయటకు వచ్చిన అక్కడ పక్షులు సెపరేట్ గా చేయలే దేవుడు ఆ చేపలలోనే కొన్ని చేపలు కొన్ని తెగకు సంబంధించిన చేపలు రెక్కలు కలిగి ఈకలు కలిగి నీళ్ళ నుంచి బయటకు వచ్చి ఆకాశంకి ఎగిరినాయి అవి అమోఘమైన సృష్టి అనేది ప్రభుది అసలు అది ధ్యానించే కొద్దీ జీవితాంతం సరిపోదు అందుకే ఈ బైబుల్ జ్ఞానము నీ లైఫ్ టైము రోజు ఇరవై గంటలు చదివినా ఎప్పటికీ నీకు అర్థం కాలి కంప్లీట్ కాదు కూడా ముఖ్యంగా కొంతమంది దీమాగుంటారు నాకు అంతా తెలుసు కానీ నాకైతే ఏం తెలియదు నేను కాబట్టి నాజీలు చేయబడ్డ జీవితంలో మొదటిది ఆయన సేవ నిమిత్తమై మరియు ఆయన ఆరద నిమిత్తమై మనల్ని మనము అంకితం చేసుకుంటే చర్యాలి రెండవదిగా ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించడము మరియు తన అనాది సంకల్పం కొరకు మన జీవితాన్ని అంకితం చేసుకోవడం అంటే ఏంటంటే నువ్వు కేవలం రక్షణ పొందడమే కాదు రక్షణను కొనసాగించుకోవాలా దాని తర్వాత డీప్ థింగ్స్ లోతైన కరుడు కరుడు మనం గతంలో చూపించిన కరుడు కరుడు అనే అంశం గురించి డీప్ థింగ్స్ అంటే డీప్ కాలత్ డీప్ అని ఉంది వాక్యం మనం చూసినప్పుడు నువ్వు ఎంత లోతుగా పోగలవో నివే లిమిట్ అన్నట్టు నువ్వే దానికే హద్దులు ఏర్పరచుకుంటున్నావు దేవుని విషయాలలో నేర్చుకోవడంలో నిన్ను నువ్వు హద్దులు పెట్టుకుంటున్నావు సాలే నాకు వచ్చిన కాడికి కొందరు కేవలము రక్షణ దగ్గరనే ఆగిపోతారు జీవితాంతం వృద్ధాప్యంలో రక్షణ దగ్గర ఆగిపోతారు కానీ రక్షణ పొందుకున్న దినం నుంచి నీ ఆత్మీయ జీవితము లేక అంకితం చేయబడ్డ జీవితము సజీవయాగమైన జీవితము మరీ విశేషంగా ముందుకు పోవాలా ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవాలా దేవునికి సంబంధించినవి తెలుసుకోవాలా వాటిని అనేకులకు పంచుకోవాల దేవునికి ఆశ అదే ఎవడు ఇవన్నిటిని చూపిస్తాడు నా బిడలకి అన్న తపన ఆయనలో వేదన ఉంటుంది అది నీకు కూడా ఉండాలా ఇవన్నీ విషయాలు మనము వాళ్ళకి చూపించాలనేసి కాబట్టి ఏ రీతిగా నువ్వు చూపించగలవు మూడవదిగా నిన్ను నువ్వు పరిశుద్ధమైన వాటితో అంటే పరిశుద్ధమైన విషయాలలో పవిత్రంగా జీవించే విషయాలలో పరిశుద్ధమైన విషయాలలో కూడా నిన్ను నువ్వు అంకితం తీసుకోవాలా ఒక మంచి అనుబంధం కలిగి జీవించడం నేర్చుకోవాలా పరిశుద్ధమైన విషయాలంటే పరలోకం సంబంధించిన విషయాలు దైవికమైన విషయాలు ప్రవచనమైన విషయాలు ఇవి ఎప్పుడు పోతావు డీప్ ఇప్పుడు కొన్నిసార్లు మనం వాక్యాలు వింటామంటే బ్రదర్ సిస్టర్స్ సో ఈ బ్రదర్ ఇరవై సంవత్సరాల క్రితం సేమ్ వాక్యం చెప్పే బ్రదర్ ఈరోజు కూడా అదే వాక్యం చెప్తుందంటే ఆయన డీప్ థింగ్స్ పోలేదన్నట్టు మళ్ళీ సిస్టరు రక్షణ పొంది కొత్తగా బాప్ సంబంధి పార్శ్వత బంధుకున్న వాళ్ళలో చెప్తున్న వాక్యము ఈ రోజు కూడా అదే వాక్యం చెప్తుందంటే డీప్ థింగ్స్ కి పోలేదన్నట్టు లోతైన విషయాలు ఇంకా గ్రహించలేదన్నట్టు అంటే కేజీ క్లాస్ తర్వాత నువ్వు ప్రైమరీ స్కూలు అప్పర్ ప్రైమరీ స్కూలు హయ్యర్ స్కూలు దాని కాలేజ్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ పిహెచ్డి పోస్ట్ డాక్టర్ ఎన్నో లెవెల్స్ ఉన్నాయి జ్ఞానం సంపాదించుకోవడంలో ఆ లెవెల్స్ వరకు ఎప్పుడు ఎదగలం మనము ఎందుకు ఎదగలేమంటే నిన్న నాజరు చేయబడ్డ జీవితము ఒక దశలో వచ్చి ఆగిపోయి లోకం తట్టు ఎదిగిందన్నట్టు కాబట్టి నాజరు చేయబడ్డ జీవితము లేక సజీవయాగంగా సమర్పించబడ్డ జీవితం అంటే ఏంటంటే నిన్ను నువ్వు సంపూర్ణంగా ఆయన కొరకు ప్రత్యేకంగా సమర్పించుకోవడము లేక అంకితము చేసుకోవడము ఆయనకు నిన్ను నువ్వు బహు ఏమంటాం ఓ రీతిగా చెప్పాలంటే మన అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకోవడం అన్నట్టు అనర్థం అదేవిధంగా నాజీలు చేపడ్డ జీవితం అంటే నీ హృదయంలో దేవుని పట్ల మనం కలిగిన విశ్వాసాన్ని పరిపక్వం చెందించుకోవడం చేసుకోవడం అది అట్లా రాదు ఒక రోజుతో లక్షల పది రోజులు ఉన్నంత విశ్వాసము అది అంచలంచలుగా ఎదగాలంటాడు పావులు కాబట్టి నాజీలు చేయబడ్డ జీవితములో ఉంటుందంటే మన హృదయలలో దేవుని పట్ల కలిగిన మన విశ్వాసతని పరిపక్వం చెందించుకోవాలా ఎందుకంటే నీకు ఇప్పటికీ అనుమానాలే హాస్పిటల్కి అడుగు పెడితే అనుమానాలే ఏమైనా కడుపు అనుమానాలే కళ్ళ నొప్పి అనుమానాలే అనుమానాలు ఉన్నవారికి విశ్వాసము సనగిలినట్టు లేక అభివృద్ధి పొందనట్టు నేను ఇప్పుడు ఇదొకటి గ్రహిస్తూ ఉంటాను ప్రభావ నాకు వాళ్ళు వీళ్ళు చెప్పిన విశ్వాసం నాకు అవసరం లేదు నాకు ఒకటే కావాలి ఏంది అది నీలో ఎటువంటి విశ్వాసం ఉండో నాకు అటువంటి విశ్వాసం కావాలా ప్రభావ నేను ప్రార్థిస్తాను రెగ్యులర్ గా ప్రభా మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎటువంటి విశ్వాసం చూపించిండ్రో మీ జీవితంలో నాకు ఆ విశ్వాసం కావాల ప్రవ్వ మనుషులలో ఉండే విశ్వాసం కాదు నాకు కావాల్సింది చెప్తుంది విశ్వాసం మీరు పొందుతారంటే దేవుని వాక్యాన్ని వినడం అంటే వింటే విశ్వాసం వస్తుందా ఏమో ఆదివారం ప్రతి ఆదివారం వింటరే వాక్యాలు తర్వాత మన గ్రూప్లో ప్రతిరోజు వింటనేరే వాక్యాలు మళ్ళీ నిజంగా విశ్వాసం మీకు అంచనా విన్ని దాన్ని పాటించినప్పుడే ఇక్కడ తప్పిపోయింది చర్చి రెండు వేల సంవత్సరాల నుంచి ఎందుకు తప్పిపోయిందంటే విన్న వాక్యాన్ని ఈరోజు పాటించింది ఇప్పుడు ఈరోజు వింటున్నావు నాజీరు చేయబడ్డ జీవితం నిజంగా నువ్వు నాజీరు చేయబడ్డావా నేను సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకున్నావా ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు చూపించాలనుకుంటున్నాను ఆ విషయాలు ఆ ప్రశ్నలని నువ్వు జవాబులు వేసుకుంటేనే కానీ ఈ సాయంత్రము నువ్వు అవును నేను ఎన్నో సార్లు విన్నాను ఈ వాక్యాలే ఎందుకు నేను ఒక బ్రదర్ మాట్లాడుతున్న ఫోన్ లో బ్రదర్ అంటున్నాను జాన్సాన్ చెప్పిన రోజు కనీసం ఒక రెండు గంటలు గంట రెండు గంటలు ప్రార్థించాలా సేవా పరిచయలో ఉన్న వాళ్ళైతే కనీసం మినిమం 3 గంటలు ప్రార్థించాలా వారానికి కనీసం ఏడు గంటలన్నా ప్రార్థించాలా అని నువ్వు చెప్పినావు కానీ నేను పాటించలేదు చాలా కాలం అంటే ఏంది ఆయన ఎంతో అవకాశాన్ని పోగొట్టుకున్నాడు అని అట్టే కదా మనం అందరం అంతే ఆయన అనే కాదు బ్రదరు ఆయన పేరు తీసుకుంటలేను నేను కాబట్టి అందరూ ఇప్పుడు విన్న వాక్యాన్ని ఏ రోజు నువ్వు పాటించిన ఉదయం లేసి ఒక అలారం పెట్టుకొని మినిమమ్ వన్ అవర్ నాన్ స్టాప్ ఫార్టీ ఫైవ్ నేను చెప్పిన మినిమమ్ వచ్చి వన్ అవర్ అనేది కానీ ఫార్టీ ఫైవ్ కాన్స్టెంట్ గా వాషలలో దేవుణ్ణి స్థుతించగలిగినవా రోజుకి ఒక గంట సేపు గంట సేపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనుకున్నా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆపేసిన వాళ్ళు మరీ చాలా మంది ఉన్నారు కంటిన్యూగా చేసిన వాళ్ళు నాకు తెలుసు గారికి ఒకరిద్దరే అయితే ఆ బ్రదర్ చెప్తున్నాడు నేను మళ్ళా జ్ఞాపకం చేసుకున్నాను నువ్వు చెప్పింది నేను స్టార్ట్ చేసినప్పుడు పొద్దున పుట్టలేసి అది చేసినప్పటి నుంచి నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చినాయి అంటున్నాడు నేను అది అదే సాక్ష్యరీతిగా పంచుకోవచ్చు కదా నువ్వు ఒకసారి వచ్చి వాక్యంలో అని చెప్పినా నువ్వు ఆ రీతిగా నరం పెట్టుకొని లేచి ప్రార్థన చేయడం వల్ల నీ జీవితంలో జరిగిన మార్పులు నీ ఆత్మీయ జీవితంలో జరిగిన మార్పులు ప్రకృతి పరంగా జరిగిన మార్పులు ఉద్యోగ స్థలంలోనే ప్రతి స్థలంలో ఏ రీతిగా నువ్వు మార్పులు చెందినవో వాటిని పంచుకో బ్రదర్ అని అని చెప్పిన నేను ముఖ్యంగా నా జీవితాన్ని నేను చెప్తున్నాను ఆల్మోస్ట్ ఇప్పుడు ఎయిట్ మంత్స్ అయిపోయింది నేను ప్రేయర్ అటువంటి ప్రేయర్స్ చేసి తగుముందు కూడా చేసేవాడిని కానీ కాన్స్టెంట్ గా ప్రేయర్ చెప్పేవాడిని బ్రేక్స్ బ్రేక్స్ ఇచ్చుకుంటే ప్రేయర్ చేసేవాడిని ఉదయము మధ్యాహ్నము సాయంత్రం అట్లా లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను అట్లా చేస్తున్నాను కానీ ఈ లాస్ట్ ఎయిట్ మంత్స్ నుంచి కంపల్సరీ మార్నింగ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాక్సిమం వన్ అండ్ హాఫ్ అవర్ చేస్తున్నా మార్నింగ్స్ హాలిడే వస్తే మటుకు ఆ రోజు సండే కావచ్చు లేకుంటే ఇంకేదైనా ఫెస్టివల్ డే కావచ్చు మినిమమ్ వన్ అండ్ అవర్ నేను కంటిన్యూస్ గా నాన్ స్టాప్ భాషలను ప్రియో చేస్తున్నాను ఎప్పటికో ట్రాన్స్ఫామ్ అయిపోయినా నా భాష నేను మాట్లాడే భాషల విధానాలు మారిపోయినాయి టోటలీ అది తెలుసు ఇప్పుడు ఇప్పుడు గ్రహించగలుగుతున్నాను కానీ ఎవరైనా భాషల్లో మాట్లాడితే కూడా నేను గ్రహించగలుగుతున్నా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తర్వాత అవి ఏ ఆత్మీయ ప్రపంచానికి సంబంధించినా కూడా నా తెలిసి త్వరలో నేను విగ్రహించబోతున్నాను ఎందుకంటే అంచలంచలుగా ఎదగడం అంటే అదే కదా మరికొంత కాలానికి ఏ జీవి ఏ భాషలో మాట్లాడితే నువ్వు అర్థం చేసుకోగలవు నువ్వు ఆ జీవితో ఆ భాషలలో ఎట్లా సంభాషించగలవు నీ మనసుకు అర్థం కావు కానీ ఆ జీవికి నీకు తప్ప ఎవరికి అర్థం కావు కొన్నిసారి దయ్యాల భాషలో మాట్లాడుతుంటే నేను నాకు అనుభవం అయింది అది నా పర్సనల్ జీవితంలో నేను అప్పుడు ఏమనుకున్నానంటే ఆ రోజు నాకు ఆ కాలంలో నాకు ఈ యొక్క ఆత్మీయ ఏమంటాము సంపూర్ణతలో నేను లేకపోయింటిది కాబట్టి అది నన్ను మోసం చేస్తుంది దేవుని భాషలో మాట్లాడుతూ నేను నేను నేను దయ్యంని కానని చూపించుకుంటుంది నేను కానీ ఆ దయ్యం ఆ రోజు దాని ప్రపంచపు భాష మాట్లాడుతుంది దాని దేశపు భాష మాట్లాడుతుంది ఆత్మీయ ప్రపంచంలో ఏ దేశంలో ఉందో ఏ ప్రాంతంలో ఉందో అక్కడి నుంచి వచ్చి దాని సామ్రాజ్యం అది ఆత్మీయ సామ్రాజ్యం అంటాం దాన్ని మనం ఇంగ్లీష్ లో స్పిరిచువల్ రెమ్స్ అంటాం దాని ఆత్మీయ సామ్రాజ్యం నుంచి అది వచ్చింది దాని సామ్రాజ్యంలో వాళ్ళు ఆ భాష మాట్లాడతారు ఆ దయ్యాలు ఆత్మ దురాత్మని మరి ఆ భాష రాదు కదా ఎందుకంటే నువ్వు ఎప్పుడు భాషలో మాట్లాడలేదు కదా ఎప్పుడు ప్రయత్నించలేదు కదా ఇప్పుడు ఆ దూ ఆ దయ్యం మాట్లాడుతూ నాకు అర్థం కాలేదు ఆ రుచి చాలా సంవత్సరాలు పట్టింది నాకు దాన్ని గ్రహించడం కాదు కానీ మనలో చాలా మందికి అంత లేట్ గానే కాదు నాకు థర్ కయర్స్ పట్టింది ఆ విషయం అర్థం కావడానికి డీప్ థింగ్స్ అంటే అవే కదా కాబట్టి లోతైన విషయాలంటే ఎవరికి ఇష్టం అంటే నేను చెప్తున్నా చర్చలో ఎవరికి ఇష్టం ఉండదు ఒకడో ఇద్దరు ఉంటారు అంతేగాని నైంటీ నైన్ ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళు గొప్ప సమూహం కదా వాడు పసిపిల్లలు వాళ్ళకి ఏం అర్థం సర్పంలో తెళ్ళకి మరీ అవి అసహ్యం అన్నట్టు ఎందుకంటే తెలుసు కాబట్టి అది తృఢీకరిస్తూ ఉంటారు కైస్తవ జీవితంలో ఉన్న బలైన తీదండి కాబట్టి నాజీరు చేయబడ్డ జీవితం దేవునితో మరింత సన్నిహితంగా సంబంధాన్ని పెంచుకొని మరియు ఆయన ఎందు కలిగి ముందుకు పోతూ ఉండే జీవితం కాలక్రమేణ మనము బహులోతుగా దేవుని విషయాలలో బహులోతుగా ఎదగాల అప్పుడు దేవుని ఆశీర్వాదాలని మనము అక్కడి నుంచి విడుదల చేయించుకుంటాం నుంచి ఆత్మీయ ప్రపంచము నుంచి వాటిని విడుదల చేపించుకుంటాం నా జీవితాలకి కాబట్టి ఈ దశల వారిగా ఈ యొక్క నాజీరి చేపడ్డ జీవితము గురించి మనము యాణించినాం మొదటి దశ రక్షణ అనుభవము రెండవ దశ స్వీయమైన జీవితము లేక వ్యక్తిగత జీవితంలో ఏ రీతిగా నువ్వు కొనసాగాల మూడవ దశ త్యాగపూరితమైన జీవితము నాలుగవ దశ సేవకుని సేవా దృక్పథమైన జీవితము చివరిగా సారీ చివరిగా బానిసత్వం ఆయన కొరకు మనము బానిసగా క్రీస్తు బానిసగా బాండ్ సర్వెంట్ అంటావు ఇంగ్లీష్ లో క్రీస్తు బానిసగా ఇక క్రీస్తు జీవించడం ఇవి ఐదు ఆత్మీయమైన దశలు జీవన దశలు ఈరోజు నువ్వు ఏ దశలో ఉన్నావో గ్రహించాల మొదటి దశ కేవలం రక్షణ అనుభవం పొందిన దశ సెవెంటీ క్రైస్తవులు ఇక్కడనే ఆగిపోతారు తర్వాత రెండవ దశ వ్యక్తిగతమైన జీవితము ఆయనకి సమర్పించుకున్న జీవితం అంటే పరిచర్యలో ఉండడం అన్నట్టు అంటే ఈ లోకంలో ఉంటూ ఈ లోకంలో పలు రకాల పనులు చేసుకుంటూ ఆయన కొరకు సేవ చేస్తుంటారు జీవితం చాలా కష్టతరమైన దశ ఇది ఎందుకంటే రక్షణ పొందిన ఏ దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకుంటావో ఆరో నీకు విరోధి అన్నట్టు అంతవరకు వాడి విరోధి కాదు వాడిని స్నేహితుడే ఇంకా నువ్వు రక్షణానుభవంలో లేవు కాబట్టి నీకు వాడు స్నేహితుడు చీకట్లో ఉన్నా కాబట్టి చీకట్లో ఉన్న వాళ్ళందరికీ స్నేహితులు అన్నట్టు కానీ ఎప్పుడైతే రక్షణలకు వస్తావో అంటే వెలుగులకు వస్తావో ఆ రోజు నుంచి నీకు యుద్ధం స్టార్ట్ అన్నట్టు నిన్ను వాడు ముందుకు ఎదగనీయాడు నిన్ను వాడు అభివృద్ధి పొందనీయాడు కాబట్టి రెండవ దశ బహు డిఫికల్ట్ దశ అని చెప్పాను ఎందుకంటే ఆ వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందంటే ప్రతిరోజు నీకు ఛాలెంజెస్ ఏర్పడతా ఉంటాయి ఉద్యోగ స్థలంలో చదువులో కాలేజీలో స్కూల్స్లలో పక్కింటి వాడుతోని పొరిగింటి వాడితోని ఎక్కడన్నా ఫ్యామిలీ మెంబర్స్ కలుసుకుంటే ఎక్కడన్నా అన్నిలతో పాటు కలుసుకుంటే బంధువులతో మిత్రులతో కలుసుకున్నప్పుడు అన్నికి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి ఉదాహరణకి విగ్రహాలకు పెట్టింది తినాలన్నా వద్దా విగ్రహాల దగ్గర కూర్చాలన్నా ఇటువంటి అన్ని ఛాలెంజెస్ అన్నట్టు మనకి రెండవ దశ బహు టఫ్ దశ అన్నట్టు ఒకసారి ఆ రెండవ దశ నుంచి నువ్వు బయటకు వస్తే నిన్ను నువ్వు ప్రభుకు సంపూర్ణంగా త్యాగం చేసుకోగలవు ఇది సాక్రిఫైస్ అంటాం మూడవ దశ సాక్రిఫిషియల్ లైఫ్ లేక త్యాగపూరితమైన జీవితం ఇది సేవ పరిచయాలో ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాము సేవకులకి ఈ మూడవ దశ బహు ప్రాముఖ్యమైంది కానీ అక్కడికి ఆగిపోవద్దు అన్న విషయాన్ని జ్ఞాపం చేయబడి మనం గతంలో చూస్తే రికార్డింగ్స్ లో ఎట్లా త్యాగం చేసుకోవాలి మన జీవితాలన్నీ చివరిగా నాలుగవ దశకి మనం ఈ దినం నాలుగవ దశని మనం కొంచెం దీర్ఘంగా చూస్తాం ఇంకొక అవకాశం ఉంటే ఐదవ దశ అది చివరి దశ అది ఎప్పుడు అవకాశం తర్వాత అప్పుడు మనం ఎందుకంటే దేవుడు గ్యాప్ ఇస్తుండే మనకి మొదటి మూడు దశల గురించి మనము దీర్ఘంగా ధ్యానించినాము గతంలో మన ప్రశ్న ఏంటంటే ప్రతిరోజు చేసుకోవాల్సింది నేను ఏ దశలో నేను ఈరోజు ప్రభు పర్శుధాత్మ దేవ చూపించి నేను ఏ దశలోన్నాను నేను ఎందుకు వర్ధలలేకపోతున్నాను ప్రభు నందు ప్రతి విషయంలో వర్ధులటో దేవుని చిత్తం అని వాక్యం నేను ఎందుకు ఈ దశల వారీగా వడ్ద్ర లేకపోయినను ఎక్కడ నా బలైనత చూపించు ప్రవ్వ అన్న ప్రార్థన నీకు అవసరం ఈ సాయంత్రం సమయం నువ్వు చెయ్యాలా నేను కేవలం రక్షణ దగ్గరనే మిగిలిపోయిననా అక్కడి నుంచి ముందుకు పోయిననా లోకంతో సమాధాన రెండవ దశలో స్వీయ జీవితము సొంత జీవితం లోకంతో సమాధాన లోకంతో వైరం దేవంతో స్నేహం లోకంతో స్నేహం దేవంతో వైరం జీవితం ఏ రీతి ఉంది ప్రభు దినం వేసధారణ జీవితం ఎక్కువ కనిపిస్తుంది రెండవ దశలో బయటికి పరిశుద్ధంగా ఉంటారు కానీ లోపలంతా సున్నం గుట్టిన సమాధి లాగా ఉంటాయి లోపలంతా ఎముకలు ఉంటాయి డెడ్ మ్యాన్స్ బోన్స్ అంటాం చనిపోయిన వాడి ఎముకలు కాబట్టి అది సమాధి తలుపు తెరిస్తేనే మనకు గెలుస్తున్నట్టు వీడి జీవితం ఇట్లుంది అనేసి అది ప్రభుయ్ చూపిస్తారు మనకి మనం రెండు మనం బయట లేదు మనం ఎవరిని నిందలు మూపన లేదు ఎవరి సేవ పరిచర్య వాళ్ళదే ఎవడి వ్యక్తిగత జీవితం వాడిదే ఎవడి మీద కామెంట్స్ చేయొద్దు మనం ఇది మన పిలుపుగానే కాదు కాబట్టి ఇది రెండవ దశ బహు ఛాలెంజింగ్ దశ మూడవ దశలో చాలా మంది పడిపోతుంటారు ఎందుకంటే కించపరిచే చాలా మంది ఉంటారు దేవునికి ఏమి ఇచ్చిండు దేవునికి ఏం చేసిండు యోగు భార్య అన్నట్లు అట్లా రక్త సంబంధికులు ఉంటారు బంధువుల మిత్రులు ఉంటారు ప్రతి స్థలంలో ఉంటారు ఎందుకు నాకు చాలా ఒక వ్యక్తి ఎప్పుడు అంటుంటారు సార్ మీరు ఊళ్ళలో దిన మానేశండి సార్ సిటీలో ఉండండి సార్ ఎందుకు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు ఆడలు ఎందు దిగుతారు ఊళ్ళలో ఎందు తిరుగుతారు దినాలు మంచి ఇంకొక స్నేహితులు అంటారు చాలా జాగ్రత్తగా ఉండాలా బయట దేశం బయటకు నేను హిందువునే అనగా నిన్ను హెచ్చరిస్తున్నా అంటాడు నాకు తెలుసు మా గురించి కాబట్టి ఆయన ప్రతి ఒక్కరు ఒక స్త్రీయోభిలాషలాగా కానీ మనకు తెలుసు ఇది శ్రీయోభిలాషమా లేక దుష్టు నుంచి వచ్చిందా ఎందుకంటే వాడు కుయుక్తి పరుడు ఎట్లనన్నా నిన్ను మోసగించే ప్రయత్నిస్తుంటాడు అందుకు నువ్వు పరిశుధాత్మ సాయం పొందుకోవాలి ఎవ్వరితో సంభాషిస్తున్నా నువ్వు అడగల ఈ సంభాషణ జ్ఞానయుక్తమైందా దైవికమైందా లేకపోతే దృష్టి నుంచి పుట్టిందా అంటే పరిశుధాత్మడు తప్పనిసరి నీకు చెప్తాడు మనం ఎప్పుడు అడగం కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి మూడవ దశ బహు కష్టతమైనది త్యాగపూరితమైన జీవితము కాంప్రమైజ్ కారు వచ్చినప్పుడు ఎందుకు ప్రభుగా అన్న అన్నాడు జీవితం అనేటువంటి సాక్రిఫైస్ కా చేసుకోవడానికి అవకాశం ఉండదు అనమాట ప్రతి నీ టైంని నువ్వు సాక్రిఫైస్ చేసుకుంటావు చాలా మంది రేపు నువ్వు పిచ్చు అని కొంచెం ఇవన్నీ పక్కకు పెట్టి వస్తే నువ్వు కోటేశ్వరుని అయ్యటనివి అని చెప్తారు మీ దగ్గర అన్ని టాలెంట్స్ ఉన్నాయి మీరు మీరు తలుచుకుంటే కోట్లు సంపాదిస్తారంటారు అవును తలుచుకోవాలి కదా ఆ తలంపు రానియకుండానే నేను దాన్ని కాపాడుతున్నా నా మైండ్ కోట్లు సంపాదించుకొని ఏం లాభం వాడు సర్వస్వాన్ని సంపాదించుకొని వాడిని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం లాభం మన ఆత్మాను పోగొట్టుకుంటే ఏం లాభం అన్నాడు ప్రభు కాబట్టి సాక్రిఫైస్ అనేది బహు కష్టతరమైన జీవితం ఎన్ని సాక్రిఫైస్ చేసుకోవాలి ఎందుకంటే నన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వివరించకపోతే నాకు వాడు పాత్రుడు కాడన్నాడు ఆ స్టాండర్డ్ ప్రకారంగా ఎంతమంది క్రైస్తవులు ఆయనకి పాత్రులు చెప్పండి నువ్వు ఉపేక్షించుకునే ఉపేక్షించుకోలేవు కదా నిన్ను నువ్వు నువ్వు బలిపిట్ట మీద బలి పశువు చేసుకున్నప్పుడు నీ జీవితాన్ని నువ్వు తిరిగి మళ్ళా ఈ లోకం తట్టు ఎందుకు చూస్తున్నావు చూస్తే నువ్వు మళ్ళా బ్రతికిన వాడు బలి పశువు బలి పశువు మళ్ళా బ్రతికింది అన్నట్టు అది చావలేదన్నట్టు కొన ఉందన్నట్టు ఈ లోకం తట్టు అది మళ్ళీ బయటకు వచ్చేసింది ప్రాణం అది లోకంలోకి వచ్చేసింది ఈ లోకం దాన్ని అది ఎక్కడి వరకు లాక్కపోతుంది రక్షింపబడ్డ కూడా నరకను పోతారని నేను చూపిస్తా వాక్యాలు అననీయ సభ్యులలో రక్షణ పొంది ఏసు పరిశుద్ధ నామం బాప్తిజం పొందిన వాళ్ళు రచిపోయినరా మీరు అనొచ్చు మనం అంతగా సేవ చేసి అద్భుతాలు చేసిన వాళ్ళు ఉపాస ప్రార్థన చేసిన వారు ఎందుకు ధన వ్యామోహానికి పడిపోయినారు మనకు తెలుసు ధన వ్యామోహమే బెలియాలు అనే దయ్యం ఈ లోకంలో చాలా పవర్ఫుల్ దయ్యం ఏంటంటే బెలియాలే ఈ రోజు కూడా దయ్యం అందుకే ధనం నేను చాలా మందిని గమనిస్తుంటా సేవ పరిచయలో కదా దానికి దీనికి మేము ఇది చేస్తున్నాం అది చర్చి మరమ్మతు చేస్తున్నాం మీరు ప్రార్థించండి ప్రజలు మా గురించి అంటారు వాళ్ళు ఎటువంటి అంటే ప్రార్థించండి అంటే నిజంగా ప్రార్థన కోరిక వాళ్ళు ప్రార్థించండి అంటే ఏంటంటే డబ్బులు సాయం చేయండి అని అర్థం ఎంతమందికి అర్థమైంది చెప్పండి ఆ మీరు అనుకుంటారు మీరేమో ఏమంటేమో పసిపిల్లలాగా ఇన్నోసెంట్ అన్నట్టు మీకు తెలియదు అన్నట్టు ఈరోజు అన్నట్టు తయారైంటే మనుషులు ఏమి లేదు సాప్రిఫైస్ నేను కొంతమంది పాస్టర్స్ మీటింగ్లో చెప్తాను పాస్టర్స్ ఇప్పుడు మీరు చర్చ కట్టుకోవాలనుకున్నప్పుడు వేరే వాళ్ళని ఎందుకు అడుగుతున్నారు డబ్బులు మీకు ఒక సీక్రెట్ నేను చెప్పాలనుకుంటున్నా ఈ దినం అంటే చాలా మంది ఆశ్రయపద ఏం చెప్పబోతుంది ఏం చెప్పబోతుంది నేను ఒకటే చెప్తాను మీరు మీ సంఘస్తులకి ఆశ్రాలు రానియకుండా అడ్డగిస్తున్నారు అంటారు నోరు మూసుకుంటారు అందరు తల్లు సీరియస్గా అళ్ళు కోరుకుంటుంటారు కోపంతో నేను అప్పుడు చెప్తాను నేను మీ చర్చికి మీ చర్చి మీరు కట్టుకుంటున్నారంటే నేను కొంత డొనేషన్ ఇస్తా కానీ ఒక కండిషన్ ఏం తెలుసా మీ చర్చిలో ఉండే ఆశలన్నీ నాకు వచ్చేస్తాయి ఇట్లా ఎవడు మాట్లాడారు కాబట్టి పాస్టర్స్ తోని వాళ్ళు అట్లా సమాధాన పడి బయట మనుషుల యొక్క ఫండ్స్ తీసుకొని చర్చలు కట్టుకుంటున్నారు ఆ రీతిగా సంఘస్తుల మీద సంఘస్తుల మీదకి రావాల్సిన ఆశ్రాలని వాళ్ళు రానియకుండా అడగిస్తున్నారు ఎవడి సంఘంలో ఎవడి ఏ ప్రతి సంఘంలోని సంఘస్తునికి అదొక బాధ్యత సంఘాన్ని కాపాడుకోవడము బిల్డింగ్స్ ని కాపాడుకోవడం మెయింటైన్ చేయించుకోవడం బయట వాడు చేస్తే ఆసలన్నీ బయటికి వెళ్ళిపోతాయి ఈ సీక్రెట్ తెలియదు ఎవరికి థింగ్స్ ఆఫ్ గాడ్ అంటే అనేకమైన లోతైన విషయాలు ఉంటాయి కానీ ఈ పై పైన తేట చూసేట క్రైస్తవ జీవితం నీళ్ళ లోతులు అడుగు ఎంత లోతుకుందో తెలుస్తుంది కదా అంత పై చూస్తారు పైన ఎంత తేట చూస్తారు ఎంత లోతుకుందో చూస్తారు కానీ ఒకసారి అడుగుపెట్టి చూస్తే కానీ తెలియదు లీప్ థింగ్స్ ఆఫ్ గాడ్ తెలుసుకోవాలని ఆసక్తి నాకు ఇప్పుడు కాదు సెవెంటీ ఫైవ్ నుంచే ఉంది సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ నుంచే ఉన్నాయి అప్పటి నుంచే ఇప్పుడు కొత్తగా జరిగింది కాదు దశలో అర్థమైంది ఒక రీతిగా ఈ దశలో అర్థమవుతుంది ఇంకో రీతిగా ఈ దశలో దాన్ని ఈ కాల ఈ కాలానికి ఎట్లా గుర్తించాలనేది అవన్నీ సూచనలు ప్రభు బయల్పరిచింది తన ఆత్మ ద్వారా కాబట్టి ఉప్తంగా మనము ఈ యొక్క సేవ లేక నాలుగవ దశ నాజీరు చేయబడ్డ జీవితము పరిచర్య లేక పరిచారకుడి జీవితం అని రాసుకోవచ్చు మనం ఎక్కడన్నా మన నోట్స్ లో ఇవన్నీ రాసుకోవాలి ఎందుకంటే బైబిల్ స్టడీ అంటే నేను స్టూడెంట్ని కాబట్టి పరీక్షలు నాకు టీచర్ కాబట్టి ఆయన టీచ్ చేస్తుంటూ నేను నేర్చుకుంటున్నా నేను క్లాస్కి సిద్ధపడుతున్నా రేపు నాకు సోమవారం నుంచి లేక నెక్స్ట్ డే నుంచి వచ్చే వారం వరకు నాకు పరీక్ష ఉంటుంది ఆ పరీక్షలు నేను గెలవాలా గెలవాలంటే సీరియస్గా చదవాలా చాలా మంది కాపీ కొట్టి పార్సల్ అనుకుంటారు కానీ అది కానే కాదు షార్ట్ టర్మ్ అది షార్ట్ కట్స్ అది షార్ట్ కట్స్ ఎప్పుడు నీకు విజయం ఇవ్వవు అన్ని ప్రయాసంతో కూడిందే హార్డ్ వర్క్ లోనే అన్ని సాధించుకోవాలా కాబట్టి ఇప్పుడు చూడండి మత్తై శువార్తలోని ఒక వాక్యం నేను చూపిస్తున్నా మన ప్రభు ఏ రీతిగా పరిచారకులాగా ఉన్నాడో నువ్వు నేను కూడా అదే రీతిగా ఉండాలా అని ఇది హెచ్చరిస్తుంది అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే అదే శువార్త ఇరవై అధ్యాయంలో ఆయన పద్దెనిమిదో వర్షంలో తన గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు బాగా జాగ్రత్తగా వినండి ఇదిగో ఎర్శలేంలకు వెళ్ళు శిష్యులతో మాట్లాడుతున్నాడు అక్కడ మనుష ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబాడును బాగా అర్థం చేసుకోండి చాలా కాలము ప్రధాన యాజకులే అన్నారు కానీ ఇక్కడ శాస్త్రులను కూడా ఉంది అంటే ఎవరు బైబుల్ టీచర్స్ వాళ్ళు యాజకులు ఉన్నారు బైబుల్ టీచర్స్ ఉన్నారు మీరు మనము ఆ యొక్క ఐదు శాఖల పరిచర్య అన్న అంశంలో గురించి ధ్యానించినప్పుడు ఆ రింగ్ ఫింగర్ అంటాం కదా చెయ్యికి మనం రింగ్ పెట్టుకుంటే చెయ్యి ఉంటుంది వేలు రింగ్ ఫింగర్ యాక్చువల్ గా పాస్టర్లకి సాదృశ్యం బైబుల్ వాక్యంలో చిటికన్న వేలు బోధకులకు సాదృశ్యం లేక టీచర్స్కి సాదృశ్యం ఈ లాస్ట్ టూ ఫింగర్స్ లాస్ట్ టూ ఫింగర్స్ బహు ప్రాముఖ్యమైన ఫింగర్స్ బైబుల్లో అనేక ఐదు శాఖల క్రైస్తవ పరిచర్య ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ అంటారు ఇంగ్లీష్ లో మొటన వేలు అపోస్తలకి సాదృశ్యము చూపుడు వేలు ప్రవక్తలకు సాదృశ్యం ఎందుకంటే వాళ్ళు వస్తున్నారంటే భయపడతారు మనుషులు వీడు చేయి చూపిస్తారు వేలు చూపిస్తారు నాకు అనేసి ఎప్పుడు నా గురించి తప్పగానే ప్రవచించింది కదా ఆహాబుల్ కాబట్టి ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రికలు వీటకు బోధ ఉంది మీరు ఎప్పుడన్నా ఒప్పికుంటే ధీర్యంగా ధ్యానించండి ఎప్పుడన్నా ఒక ఫ్రీ టైం క్రియేట్ చేసుకోండి మార్నింగ్స్ నైట్ చేసుకొని వీటిని సిస్టమేటిక్గా చదవండి వాక్యాలను అన్నిటినీ కొంతకాలానికి ఇవన్నీ దొరకకపోచుని మధ్య వ్రేలు మధ్య వ్రేలు అన్నిటికంటే పెద్దది మధ్య వేలు సువార్థికులకు సాదృశ్యం వాక్యం చదివిస్తుంది వేలు అపోస్తులకు సాదృశ్యం చూపుడు వేలు ప్రవక్తలకు సాదృషం మధ్య వేలు సువార్తికులకు సాదృశ్యం రింగ్ రింగ్ ఫింగర్ అంటాం దాన్ని రింగు పెట్టుకునే ఫింగర్ అది పాస్టర్లకు సాదృశ్యం లేక యాజకులకు సాదృశ్యం చిటికన వేలు బోధకులకు సాదృశ్యం అయితే నువ్వు గుబ్బిలు ఇట్లా పట్టుకున్నప్పుడు అన్ని వేళ్ళని వాటి అన్నిటి మీద బుటన వేలు ఉంటుంది దాని అర్థం ఏంటంటే అపోస్త్రలు అందరినీ కలిపేవాళ్ళు ఇన్ని సమానమైనవి కానీ అపోస్తులలు ఎప్పుడు తగిన నలుగురిని కలిపేవాళ్ళు అన్నట్టు ఈ నాలుగు చేతులు మనం ఇప్పుడు బలవంతుడు అంటే చేతి కుప్పిలు పట్టుకు పైకి విజయం మాదే అనేసి కాబట్టి ఈ నాలుగు రేళ్ళు ఈ యొక్క బుటన వేళ్ళతో కప్పబడుతుంది కుప్పిలు పుట్టినప్పుడు గుప్పిలు మూసుకున్నప్పుడు దాని అర్థం ఏంటంటే అపోస్తులలు వీళ్ళందరినీ భద్రపరిచేవాళ్ళు లేక ఐక్యత తీసుకొచ్చేవాళ్ళు వీళ్ళందరూ కలిస్తేనే అక్కడ వాక్యం అది చెప్తూ చెప్పబడుతుంది అప్పుడే సంఘములో ఎక్కడ లేని ఆశీర్వాదము శక్తి ఉంటుందని అక్కడ వాక్యం ఇవి లేవు కాబట్టి సంఘాలు బలహీనంగా నేరచ్చు సంఘాలలో స్వస్థత లేదు సంఘాలలో అద్భుతాలు లేవు సంఘాలలో కార్యాలు లేవు ఒక్క మ్యూజిక్ ఉంటుంది మ్యూజిక్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వాటికి ఎంత ప్రాధాన్యత ఇస్తారనమాట కానీ అసలనే లేవు ఏవి ఉండాలనో అవి లేవు ఏవి అంతగా ప్రాధాన్యత ఇవ్వద్దో అవే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడ్డాయి చర్చలో ఇప్పుడు చూడండి అయితే ఆయన తన గురించి తన మరణం గురించి ప్రవచిస్తుంది ఇక్కడ ఆయనను అపహరిస్తారంట వీళ్ళు ఎవరు శాస్త్రులు పరిసయులు వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్ని ఆయనను అపగింతురు రోమిలు వాళ్ళు మూడవ దేవన ఆయన మరల లేచును ప్రవచనం ఇది బహు ప్రాముఖ్యమైన ప్రవచనం బైబిల్ అన్నింటికెల్లా ఇరవై వచ్చినకి వచ్చినప్పటికీ అక్కడ ఏం జరిగింది చూడండి ఇది జరుగుతుంది ఒక దిక్కి ఇక్కడ జవదయ తన కుమారులతో ఆయన ఇద్దరు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోర్చున్నవని ఆయన ఆయన అడిగాను అందుకే నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునూ ఒకడు నీ ఎడం వైపున కూర్చుండో సెలవిమని ఆయనతో అనేను ఎవరికి తెలుసు మీలో ఈ ఇద్దరు కుమారులు ఎవరు వరకు చెప్పగలరా మీకు ప్రశ్న ఎగ్జామ్ ప్రశ్న అది అట్లా విడిచిపెడతాం మీకు మీరు వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి యాన్సర్స్ కావాలంటే ఇద్దరు కుమారులు ఎవరు వాళ్ళ చూడండి అందుకు మీరు ఏమి అడుగుతున్నారో అది మీకు తెలియదు చాలాసార్లు పరిచర్యలు అదే మనము బదర్ నాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అడుస్తుంటారు నాకు ప్రార్థన చేయకూడదు నాకు ఇది కావాలి ఇది అవసరమో లేదా కూడా మీకు తెలియదు మీ ప్రార్థన అట్లా ఉంటుంది అన్నది ఆత్మీయ స్థితిలో ఉన్నత స్థితికి ఎదాలనుకుంటాము అది ఎవరని ఇచ్చాడుదా లేక పొందుకుండేడుదా ఆయన అంటున్నాడు నేను త్రాగబో గినెలోనిది మీరు త్రాగలరా అని అడగగా వారు అంటే అన్నదములు ఇద్దరు త్రాగలం అనేది అంటే అయిందంటే పాటు మీరు సంపూర్ణంగా బయలైపోతారా మరణిస్తారా నాలాగా మీరు శమనం పొందుతారా అది పాతరా ఆయన మీరు నా గినెలోనిది త్రాగుదురు కానీ నా కుడి వైపునన్ను నా ఎడమ నా వర్షం లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికి అది దొరకనని చెప్పాను చెప్పండి ఈ ప్రశ్నకు ఎవరు జవాబిస్తారు మీలో మీకు తెలుసు జవాబు తండ్రి ఎవరిని సిద్ధపరిచింటో మీకు అందరికీ తెలుసు వాట్సాప్ లో పెట్టండి జవాబు తండ్రి ఆల్రెడీ సిద్ధపరిచండ్రు ఎవరు ఆయన పక్కన ఉండాలన్నా నువ్వు కూడా చేసిన రెండో ప్రశ్నకి జవాబు మొదటి ప్రశ్నకు జవాబు ఇచ్చేసినా కానీ రెండో ప్రశ్నకు జవాబులు ఇవ్వాలా కాబట్టి గనుక ఏసు తన యుద్ధకు వారిని తక్కిన పది మంది శిష్యులు అంటే ఇద్దరు శిష్యులు అన్నట్టే కదా అందులో తక్కిన పది మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడి కనుక ఏసు తన యుద్ధకు వారిని పిలిచి ఇప్పుడు చూడండి పాయింట్ మీకు అర్థం కాల అధ్యాయం కనుక ఏసు తన యుద్ధకు వారిని పిలిచి అన్య జనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయదరని మీకు తెలియను మీలో అలాగుండకుండదు అలాగ ఉండకూడదు అన్య జనులు పొజిషన్స్ వెతుక్కుంటారు ఈ లోకంలో ఉన్నత పదవులు చర్చలో పాలిటిక్స్ ఎందుకు వస్తున్నాయి తెలుసా దేవు యేసు ప్రభు వాక్యానికి విరుద్ధంగా జీవించిన వాళ్ళు పొజిషన్స్ కొరకు కొట్లాడుతున్నారు అది అన్నిలలో ఉంటుంది కానీ ఈరోజు ఉంది అందుకు చర్చ చెడిపోయినాయి ఎందుకంటే సైతాన్ని కూడా నేను సర్వనతనికి సమానంగా నా సింహాసనాన్ని వేసుకుంటా అన్నాడు లెవెల్ పెంచుకుంటా అనుకుంటున్నాడు కానీ వేసుకోగలడా ఎప్పటికీ వేసుకోలేడు వాడు ఎందుకంటే వాడు సృష్టం వాడు వాడు సృష్టికర్త కాదు వాడు తండ్రి కాలేడు అందుకే తల్లిలాగా సెటిల్ అయిందని చూపిస్తే ఎన్నిసార్లు వాక్యం ప్రతి మతంలో వాడు తల్లిలాగానే సెటిల్ అయిపోయింది ఇస్లాం మతంలో అల్లాకు ఇద్దరు కూతురులు ఉన్నట్టు ఆ ఇద్దరు కూతుర్లు కూడా పూజిస్తారు వాళ్ళు కొన్నిసార్లు చూసే ఫొటోస్ ఉంటాయి లేడీస్ ఫొటోస్ ఉంటాయి ఇస్లాం మతము వాళ్ళ రోషర్స్లలో పాంఫ్లెట్స్లల్లా ఆ దర్గాల దగ్గర ఉంటాయి ఆ స్త్రీల బొమ్మలు అవి నేను చెప్పాను వాళ్ళ ఇప్పుడు మీకు అవసరం లేదు కానీ వాటిని కూడా పూజిస్తారు వాళ్ళు అప్పుడు అరే విగ్రహారాధన వ్యతిరేకమని నువ్వు అంటు మీరు చేసేది ఏంటి అంటే వాడికి ఎక్కడైనా కోపం వస్తుంది మీద మీరు తోరాకి విరుద్ధము అని వాళ్ళు మనల్ని ఎందుకంటే క్రిస్టియన్స్ పంది తింటారు కాబట్టి పోర్పు తింటారు కాబట్టి కానీ అదే తోరాలో ఒంటెం తినద్దని ఉంది మళ్ళీ మీరేం తింటున్నారా అంటే వాడికి ఎక్కడ కోపం వస్తుంది కాబట్టి మనము వాడిని రెచ్చగొట్టే విషయాలు ఎప్పుడు ముట్టుకొని ముట్టుకోవద్దు ఎందుకంటే వేస్ట్ ఆఫ్ టైం అన్నట్టు వాళ్ళు చాలా చేయటం ఒంటెని తినద్దని దేవ్యకాండంలో వాళ్ళు తిన్నారా ఓల్డ్ సిటీలో ఒంటే మాంసం అమ్ముతారు హండ్రెడ్ రూపీస్ కిలో నువ్వెందుకు కొన్నవరు కదా నేను కొనలే నేను వెళ్ళి తెలుసుకున్నా హిందూసే కొంటున్నారు ఒంటే మాంసం ఎందుకంటే 800 హండ్రెడ్ రూపీస్ పెట్టుకునే బదులు ఇది బెటర్ కదా అది తినకపోతే నీకు నష్టం లేదు లాభం లేదు తినడం వలన కాబట్టి ఇప్పుడు చూడండి మీలో అలాగే ఉండకూడదు పొజిషన్స్ కొరకు ప్రయాసపడకండి పరలోకంలో నీ పొజిషన్ ఎట్లందో చూసుకోండి ప్రతిరోజు దాని వరకు ప్రయాసపడండి నన్ను ఎవడో గుర్తించాలా నాకు ఏదో పొజిషన్ ఇవ్వాలా అని ఎప్పుడు ప్రయాసపడకండి నేను చాలా పెద్ద పెద్ద పోస్టులు విడిచిపెట్టేసిన ఉద్యోగాలలో డైరెక్టర్ పోస్ట్లు విడిచిపెట్టేసాను నేను రెండు సార్లు ఇచ్చారు నాకు డైరెక్టర్ పోస్ట్ డైరెక్టర్ పోస్ట్ చేస్తే పొద్దున్న సాయంత్రంలో నేను ఆఫీస్లో కూర్చోలే ఎవరి దగ్గరికి నేను పోలేను డైరెక్టర్ పోస్ట్ కూర్చుంటే పొలిటీషియన్స్ వస్తారు పోలీసులు వస్తారు వాడు వస్తాడు వస్తారు వీళ్ళు వస్తారు ఎంతమంది వచ్చిపోతా ఉంటారు మీటింగ్లు మీటింగ్లు మీటింగ్లు ఇంకా నేను ఏం చేయలేను పని స్కూళ్ళు తిరగలేను అడుగులు తిరగలేను సేవ పరిచయం పోలేను మాస్టర్స్ మీటింగ్స్ పోలేను చర్చెస్ తిరగలేను ఎవరు పడుతున్నారు ప్రయర్ మీటింగ్స్ చూస్తే పోలేను గొప్పగా త్యాగం చేసినాన్ని చెప్పుకుంటున్నాను కానీ నాకు తెలుసు నేను ప్రయాసపడుతుంది పరలోకంలో నా స్థానము ఎట్లు ఉండాలనేది నేను అక్కడ ఇల్లు కట్టుకోవాలని నేను చూసుకోవాలి కదా ఇల్లు అక్కడ ఎట్లు ఉందనేది దాన్ని బలం పరచుకోవాలని పెద్దగా చేసుకోవాలి విశాలం చేసుకోవాలి దాన్ని సరిహద్దులని ర్యాంక్ నేను ప్రయాసపడుతున్నాను పొజిషన్స్ కొరకు ఎప్పుడు ప్రయాసపడలేదు కాబట్టి ఇప్పుడు చూడండి మీలో అలగు ఉండకూడదు ఇరవై ఆరో మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడదు వాడు మీ పరిచారకుడై ఉండవలేను నాజీరు చేయబడ్డ జీవితంలో ఈ సీక్రెట్ నేను గమనించిన అప్పుడప్పుడు టెస్ట్ చేస్తుంటా కానీ బాహాటంగా టెస్ట్ చేస్తున్నానా అనిపిస్తుంది బ్రదర్ ఈ కార్పెట్ పట్టు బ్రదర్ అంటే తెలిసిపోతుంది కార్పెట్ మీద నడుచుకోవటమే పోతారు కార్పెట్ ఎగారు సరిగా అడుగు వంగదన్నట్టు నాకు బాగా కొన్ని సమాచారాల క్రితం ఇయర్స్ సిక్స్ ఇయర్స్ చెప్పులు స్టాండ్కి నన్ను పరిమితి చేశారు సేవలో చర్చిలో వన్ థర్టీ టూ ఓ క్లాక్ ఈ చర్చికి పోతే రాత్రి ఎనిమిదిన్నర వరకు నిలబడేటట్టు నేను చెప్పులు స్టాండ్ దగ్గర కొంతమంది నన్ను చూసి పరచనటం లేని ఈ బ్రదర్ ఏంటి ఎంతసేపు ఉన్నాడు మళ్ళా కూర్చోకపోయటోడి నేను ఎక్కడ నిలబడే ఉండేటోడి తర్వాత ఛాలెంజ్ ఒక్క జత చెప్పులు కూడా పోవద్దు అంత జాగ్రత్తగా నేను మేనేజ్ చేసిన ఆరు సంవత్సరాల్లో రెండు జతలే పోయినాయి నేను కొనిస్తాను సిస్టర్ అంటే బ్రదర్ వద్దు బ్రదర్ అన్నారు వాళ్ళు ఆరు సంవత్సరాలు చెప్పులు స్టాండ్ ఇప్పుడు ఎబ్రోన్ లో కూడా అంతే ఎబ్రోన్ లో పరిచయాలు చేయాలంటే ఫస్ట్ చెప్పులు స్టాండ్ ఇస్తారు చెప్పులు స్టాండ్ అంటే ఎట్లుంటే దసరా లోపల చీకటి ఉంటుంది అని అరలు ఉంటాయి చెప్పులు పెట్టే అరలు అందులో పోయినామంటే నీకు చెమటగా వాసన చెప్పుల వాసన షూస్ సాక్సుల వాసనలు అన్నీ భరించాల కొందరి వంట దగ్గర వేస్తారు కొందరిని టాయిలెట్లు క్లీన్ దగ్గర వేస్తారు ఇవి నువ్వు చేయకపోతే రే కష్టం కదా నేను చేసిన ఇవన్నీ పండ్లు టాయిలెట్ క్లీన్ చేసినాను కాలువలు క్లీన్ చేసినాను రోడ్లు క్లీన్ చేసినాను చీపురు పెట్టి కూడిచినా రోడ్లు అంటే నేను చెప్పుకోవాలని చెప్తాను కానీ నాకు అది ఆశ అన్నట్టు ఏది చేసినా ఎక్సలెంట్ స్పిరిట్ కవర్ కోరుకు నేను ప్రయాసపడతాను నా నేల్లో ఉండే ఎక్సలెంట్ స్పిరిట్ ఎక్సలెంట్ స్పిరిట్ ఎప్పుడు వస్తుంది నేను సంపూర్ణంగా బలియాగం చేసుకుంటేనే కానీ అందుకు నాజీరు చేపడ్డ జీవితం చాలా ఇంపార్టెంట్ ఇది లేకపోవడం వల్లనే నీకు రోగాలు అనర్గాలు కష్టాలు శ్రమలు అన్నీ వస్తున్నాయి ఇచ్చిన వానికి ముళ్ళు గుచ్చుతుందా నొప్పి ఉంటుందా ఉండదు నీకు ఎందుకు ఉంటుంది అంటే నువ్వు ఇంకా చావలేదన్నట్టే కదా బలిపీఠం మీద నువ్వు ఎక్కలేదన్నట్టే కదా నువ్వు సజీవంగా సమర్పించుకోలేదన్నట్టే కదా కాబట్టి మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండేవాళ్ళేను కాబట్టి పరిచారకుడు దాసుడు ఈ గుణగణలు బహు ప్రాముఖ్యమైన క్రైస్తవ జీవితంలో నువ్వు నాజీరు చేయబడ్డ జీవితంలో సజీవ యాగంగా తయారైన జీవితం అమర్ సమర్పించుకునే జీవితంలో నాలుగవ దశల వారీగా నీ జీవితము పరిచారకుని జీవితము దాసుని జీవితం లాగా నువ్వు లీడర్ లాగా ఉండద్దు ఒకరికి పరిచారకుని లాగానే ఉండాల నేను జర్మయా బ్రదర్ చనిపోకముందు మూడు రోజుల క్రితం ఆయన దగ్గర నేను ఆయన కాళ్ళు బీసుకిన రవి బ్రదర్ నా పక్కన వాళ్ళందరూ డిస్టర్బ్ అయిపోయారు నాకేంటంటే ఆయన ఆయన కాళ్ళల్లో ఏముందో కనుక్కోవాలా నేను నిజంగా ఏదో కాళ్ళు బీసుకున్నట్టు కాదు ఆయన కాళ్ళని ఏ దురాత్మ పట్టిందో తెలుసుకోవాలనేసి నేను చేయబెట్టి చేపెడితే తెలిసిపోతుంది కదా నాకు అప్పుడు తెలిసింది అది దురాత్మ కాదు అక్కడ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ బంద్ అయిపోయింది అంటే అటువంటి పేషెంట్ని కూడా ముట్టాలా అనేది అంతకుముందు ఒక రెండు నెలల ముందు ఇంకో బ్రదర్ చనిపోయాడు క్యాన్సర్ తాను ఆ బ్రదర్ ఆ రోజు రవి ప్రదర్ వచ్చిండే ఇంకో రోజు దిలీప్ బ్రదర్ వచ్చినట్టు నా దగ్గర నాతో పాటు ఇద్దరం పోయినా అక్కడికి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాడు క్యాన్సర్ తగ్గుతున్నాడు హెజిటేషన్ ఉంటుంది కదా ప్రార్థన చేయడానికి నువ్వు చచ్చిన వాడు నీకెందుకుంటుంది హెజిటేషన్ కొన్నిసార్లు తగ్గితే వాళ్ళు మన మీద పడుతూ ఉంటాయి కోవిడ్ టైంలో జరగలేదా కోవిడ్ టైంలో తుమ్మితే మన మీద పడేంతా పేషెంట్స్ చాలామందికి మనం ప్రేయర్ చేసినప్పుడు కోవిడ్లో లో తుమ్ముకుంటా వచ్చారు వాళ్ళు మనం వాళ్ళు ఆ తల మీద చేపట్టి ప్రయాణం చేసిన మన మీద పడలేదా పడ్డాయి ఖచ్చితంగా వచ్చిన వాడికి ఏం చేస్తుంది కోవిడ్ పతి నూనే పట్టుకుంటుంది అది కాబట్టి త్యాగపూరితమైన జీవితము బానిస ఆయనకి పరిచారకుని జీవితం నాజీలు చేపట్టవాడవైతే నువ్వు ఇతరులకు చేయగలవా నా దగ్గరే లేవు బ్రదర్ పైసలు అన్ని టైపు ఈరోజు నా దగ్గర ఎక్కడి బ్రదర్ అనే జీవితం కొన్నిసార్లు నాదారు లేకున్నా ఎక్కడికెళ్ళో తెచ్చిచ్చిన నేను పిచ్చోని ఒక ఆయన ఒక డాక్టర్ ఒక డాక్టర్ దగ్గరికి ఒక మేస్త్రిని తీసుకోకపోయినా ఆయన ఇంటి మీదకి వెళ్ళి పాడి క్రాక్ చేసుకున్నాడు తీసుకొని పోయినా డాక్టర్ దగ్గరికి ఎక్స్రే చూపిస్తే డాక్టర్ నాడు ఆరు నెలలు బెడ్ రెస్ట్ చేసుకోకపోతే నీ వెన్ను పూస సరి కాదన్నాడు మళ్ళీ ఈయనకి రేషన్ ఎవరు సప్లై చేయాలో నేను డబ్బులు ఎవడిగా అప్పుడు ఆ డాక్టర్ నువ్వు ఇచ్చాను అన్నాడు ఎవడన్నా కానీ మేస్త్రిని ఎవడైనా కానీ ఇల్లు కట్టేటోళ్ళని పిలుచుకున్నప్పుడు వాడి బాధ్యత వాడి జాగ్రత్తగా జీవించాలో వాడి నిర్లక్ష్యం వల్ల కింద ప్రాబ్లం తెచ్చుకుంటే ఇంటోడు ఎందుకు గడతాడు పైసలు నువ్ పిచ్చోనుగా అన్నాడు నేను అనుకున్న సరే ఇప్పుడు డాక్టర్కి ఏం తెలుసు అన్యుడు కదా మన ఇంటికి వచ్చింటే పాపం పనిచేయడం కొరకు నిర్లక్ష్యత వల్ల కింద పడి కింద పడి చిన్న పిల్లలు ఆయనకి మళ్ళీ మనం సాయం చేయడం ఇది క్రైస్తవ జీవితం ఈ విశ్వాసంలో అనుమానాలు ఉండవు నాకు తెలుసు అట్ట చేయడం వల్ల నా కాలం తొట్లిని నన్ను పడని ఏడైనా నా వెన్ను పూసకి ఏం అంటే అదే కదా విశ్వాసం అంటే బలపరచుంది నువ్వు పరిచారకునిగా ఉండాలా నువ్వు ఉన్నత పదవి ఎదు కోరుకోవాలంటే మటుకు అంటే మీలో అన్నప్పుడు చర్చిలో అంటే పరలోకంలో ఎవడు ముఖ్యుడై ఉండకూరునో వాడు తక్కిన వాళ్ళకి ఇది బహు ప్రాముఖ్యమైన జీవితం నేను చెప్తున్నా అయితే వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నా ఇరవై ఎనిమిదో ఇప్పుడు మన ప్రభు మాట్లాడుతున్నారు చూడండి అలాగే మనుషు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణము ఇచ్చిటకును వచ్చినని చెప్పాను కాబట్టి సేవకుడు ఎట్లుంటే తెలుసా చచ్చిపోయేంత వరకు సేవ చేస్తాడంట పరిచయ చేస్తాడంట ఇప్పుడు మనం వీటిని స్వీకరిస్తామో అర్థం కావట్లేదు ఎప్పుడు మనం వీటిని పాటిస్తామో అర్థం కావట్లేదు అంటే నీ ఆత్మీయ స్థితిలో ఇంకా నువ్వు ఎప్పుడు నాలుగవ దశలకి దశకి ఎదుగుతున్నావో ఎదిగినవో లేదో నీకు తెలుసుకోవాలా నేను అడిగితే చూపిస్తాడు దేవుడు కానీ నేను అడుగుతున్నాను నేను నా గురించి అడుగుతున్నాను ప్రభావ నేను నేను పరిచారకు లాగా ఉన్నానా దాసులాగా ఉన్నానా నాకైతే ఆయన క్రీస్తు ఖైదీ లాగా క్రీస్తు బానిస లాగా ఉండాలని బాండ్ సర్వెంట్ లాగా ఉండాలని విన్నా ప్రవ్వ నన్ను గాయపరచు మీ కొలా దెబ్బలు నేను అనుభవం రుచి చూడగా నువ్వు పొందిన ఆ అవమానం నేను రుచి చూడగ నువ్వు నిన్న గుద్దుల దెబ్బ గాయాలు నొప్పి నేను సహించాలా ప్రభు అది నా నుంచి దూరం చేయకు ప్రవ్వా ఈ కొడ దెబ్బలు నా మీద పడులాగా నాకు అనుభూతి ఇవ్వు ప్రవ్వా ఆ అనుభూతి లేకపోతే నేను ఉప్పొంగుతను ఎర్ర దీగుతాను గర్వంతో నిండిపోతుంది అవి దూరం కావాలంటే నేను ప్రతిరోజు వదకుతేబడ్డ గొర్రెపల జీవితంలాగా నేను జీవించాగా ఆ అనుభూతి నాకు అనుకరించిన అయినా ఈ సాయంత్రం నేను బహు వేషధార రకంగా జీవించిన నా జీవితం అంతా నన్ను కనికరించి నా మీద నీ కనికరం చూపించినైనా నేను బయటికి ఒకటి లోపలికి ఒకటి చూపించడాను ప్రభా లోపల అంత ఎముకలు ప్రభా చచ్చిన నా జీవితం అట్లాంది ప్రభా అంత వేషధారణతో యథార్థతనే లేదు ప్రభా నా జీవితంలో అవన్నీ నువ్వు నాకు ఈరోజు చూపిస్తున్నాను నీకు నా పాపంలో క్షమించండి నేను ఇక మీదట నేను ఆ యొక్క తను మళ్ళీ సహాయపడండి అనేకులకు పరిచర్ చేయాలా ప్రభా లిప్రసీ పేషెంట్స్ కి క్యాన్సర్ పేషెంట్స్ కి హాస్పిటల్ ఉన్న పేషెంట్స్ కి నేను పరిచర్య చేయాలా ప్రభా జైల్లో ఉన్న వారికి ఖైదులకి నేను పరిచారం చేయాల ప్రభావం వారికి మధ్యలో పరిచయం చేయాల ప్రభావం బహు అల్పులైన ఈ సహోదరులకు మీరు చేస్తున్నారు నాకు చేసినట్లు కానీ ఎవ్వరు చేస్తలేరు రైతు చర్చలో ప్రేమ విందులు ఏర్పరచుకుంటున్నారు కానీ పేదవాడిని పిలిచిందే లేదు ప్రభాగ చర్చ్ క్షమించమని ప్రార్థిస్తున్నాం కనుకరించమని ప్రార్థిస్తున్నాం మా చర్చస్ ని మా పాస్టర్స్ ని మా సంఘస్థులని ప్రవ్వ మా దేశంలోని క్రైస్తవులని క్షమించనైనా వారి చేస్త పనులు ప్రవ్వా ఎవరు కూడా దాసుల్లాగా ఉండలేరు ప్రవ్వ ఆ దాసుని హృదయం గానం అనుకరించమని ఆర్థిస్తున్నాం ఈ సాయంత్రం సమయంలో పరశుధర వారి తండ్రి మీకు వదనాలనైనా ప్రవ్వా నాజీ చేయబడ్డ జీవితం ఎంత ప్రాముఖ్యమైంది క్రైస్తవ జీవితంలోని మీరు మాకు అనేక పర్యాలు హెచ్చరించినారు కానీ మేము మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం మేము బిర్ర వీధి నం గర్విస్తున్నాం ప్రభా మేము గొప్పవాళ్ళము బహుగా చదువుకున్న వాళ్ళం అనుకున్నాం ప్రభా మేము ధనికులము అని తరిద్రులని స్నే చూపిస్తున్నారు ప్రభా వాక్యంలో కనికరించమని ప్రార్థిస్తున్నాం మా పట్ల మీకు కనికరం చూపించం సంసములు ప్రభావ నా దీని ప్రభా మన పిలుపు ఫేల్ ప్రభా సౌలు అదే రీతిగా తీసుకోండి అననీయ సభ్యులను అదే అనేక మంది అపుష్ట కార్యాలను మేము చూసినాం ప్రభు వాళ్ళు అనేక మంది అభ్యంతరపడి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు డీప్ థింగ్స్ వినక నిర్లక్ష్యం అయిపోయింది జోహన్స్ వార్తలు మీరు అది మాకు అనేక పర్యాలనైనా బహు లోతైన విషయాలు వాళ్ళు సహించలేకపోయినారు నా శరీరమున రక్తం త్రాగుతేనే వాడికి నిత్య లేదు అంటే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు ప్రభు యోహన్స్ వార్త లోతైన విషయాలన్నీ నిర్లక్ష్యం చేసే జీవితం ఇగినాం కాబట్టి నేనా ఎ రీతిగా వీటన్నిటిని మేము ప్రేమతో అనేట్లో చూపించాలా దాసుని గురు హృదయం మాకు అనుగ్రహించండి హృదయం కాదు ప్రభావం కావాల్సింది ఒకవేళ మేము లీడర్ లాగా ఈ లోకంలో ఉంటే మేము ముందు దాసుల్లాగా ఉండాలా ఇతరులకు పరిచారకుల్లాగా ఉండాలా అటువంటి జీవితం మాకు అనుగ్రహించండి ఆశ నేను పరిశీలించండి మా హృదయలని అంతరంగంలో చూడండి నైనా ఎక్కడ మాకు ఇంకా అహం ఉంది గర్వం ఉంది నేను గొప్పవాణ్ణి అందరూ నా మాట వినాలా అందరి అపన నాలా ఉంది దాన్ని తృవీకరించమని దాన్ని అసహించుకుంటున్నాం ఈ దినం నైన్ పరిశుద్ధాత్మ మేము చోటి వాళ్ళ ప్రతి క్షణం అసహం మాకు అనుగ్రహించండి సాయంత్రం సమయంలో దర్శించండి వారి అక్కల కొరతలు తీర్చండి వారి వివిధ వాంచనం తీర్చండి బిదల చూడాలను అద్భుతం చేయండి ప్రతి అనారోగ్యానికి గర్దిస్తున్నాం డిపార్ట్ ఫ్రమ్ దియర్ బాడీస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ద క్రైస్ట్ ప్రభు కృప చూపించండి ఉద్యోగ స్థలంలో ధన విజయం తెచ్చండి మీ కొరకు తను ప్రతి స్థలంలో మేము అన్యజనులకు వెలుగుగా ఉండాలా అటువంటి జీవితం మా కనుగారికి అనుగ్రహించి రాత్రి మంచిగా చేసి వేయుకుండా మనస్థించాలని పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ మన ప్రభు ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడ ఇండును గాక ఆ మేన్ అందరికీ ప్రైజులు అంటారు అందరికీ ప్రైజ్ ప్రైజ్ లాడ్ సిస్టర్